కలిగిన మీద కడమేలా పలులంపటముల పడుటే కాక దురితమణగెనిటు తుదకెక్య సుఖము హరియొక్కడే గతిఅన్నపుడే పొరినిక చేసేటి పుణ్యములెల్లా వరుసతోడ ఎవ్వరికో కాని సారమెరిగే తన జన్మము గెలిచెను శ్రీరమణుని దలచిన ఎపుడే సైరణతోనిక జదివేటి చదువు మేరమీద ఏమిటికో కాని శ్రీవెంకటపతి చిత్తాన నిలిచెను కావించి గురుని కన్నపుడే భావించి ఇతర ప్రార్థనలన్నీయువలావలను ఎందుకో కాని